నూట తొంభై ఏడవ సంకీర్తన ఇంతకంటే నీమున్నది ఎంత తలపోసినాను చింత తీరనీ సేవసేయుటే కలది ఉపకారముగా దేహమొసగివిటు నాకు ఉపమించినే చేసే ప్రత్యుపకారమిక ఎప్పుడూ నీ ధర్మమున ఇటు నీ రుణస్థుడనై ప్రపన్నుడనై నేను బ్రతుకుటే కలది వెర్రి చేయక వివేకి చేసి ఇవికి నీ మారుపుమారిత్యేదెక్కడనున్నది ఈవల నీకు కీర్తిగా నిచ్చే నీ ఆధీనుడనై భావించి భయములేక బ్రతుకుటే కలది జడులలో కూర్చక ఆచార్యునిలో గూర్చితివీ నడపేటి నీ సరవికి నా సరవి ఏమున్నది ఎడయక శ్రీవేంకటేశయకిట్లా నీ బ్రతుకుటే కలది